ఏమంటే ప్రతి శరీరంలో ఒక ఆత్మ ఉంది కదా అమీబాలో ఒక ఆత్మ చేపలో ఒక ఆత్మ తాబేల్లో ఒక ఆత్మ కప్పలో ఒక ఆత్మ ఇలా ఎనభై నాలుగు లక్షల జీవరాశులన్నింటికి ఆత్మ వేరు వేరు అన్నాం అనుకోండి ఏమైపోయింది అప్పుడు అది అఖండైక రసం కాదు ఖండైక రసం ఎందుకని కప్ప జీవన విధానం వేరు ఏక జీవన విధానం వేరు కానీ ఏకప్పకు ఆహారం కప్ప పాముకు ఆహారం పాము గడ్డక ఆహారం ఇట మరొకటి మరొక దాని మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది సృష్టిలో అయినంత మాత్రాన వాటిలో కలుగుతున్న ఆనంద లక్షణంలో భేదం లేదు అది అఖండైక రసం ఏమంటే తిరుమలలో ఆనంద నిలయంలో ముప్పై రకాలైన ప్రసాదాలు పెడతారు సరే మీరు వెళ్ళిన టైంను పెట్టి పెడతారు అది ఓ పూట పులిహార దొరకచ్చు ఓ పూట దద్ధోజనం దొరకచ్చు ఓ పూట వడపసాదం దొరకచ్చు ఓ పూట ఇంకేదైనా చిత్రాన్నం దొరకచ్చు ఇట్లా రకరకాల ప్రసాదాలు సమయ సందర్భానుసారం నిత్యాన్నద నిత్యాన్న నిత్య సేవలు ఆయా కైంకర్యాలను బట్టి పెడుతూ ఉంటారు ఈ దేని పేరైనా ఏమిటి లడ్డు అయినా ప్రసాదమే వడ అయినా ప్రసాదమే అన్నిటి పేరు ప్రసాదమే అది అఖండైక ప్రసాదం అన్న మాట ఎందుకు చెప్పాము అది అఖండైక ఏమండి ఇవాళ ప్రసాదం ఏమిటి తిరిగి అడిగాడు ప్రశ్న ఓహో వీడింకా వడాపప్పు వడపప్పును ప్రసాదం దగ్గర ఆగిపోయాడు రా బాబు అనుకుని ఏం చేసావు ఇప్పుడు ఇవాళ నాయన చిత్రానందసాదం వాడు చెప్పడు పెట్టే ఆయన పొరపాటిని కూడా ఆ ప్రసాదం పేరు చెప్పడు ఎయ్ ప్రసాదం తీసుకో అంటాడు మరి ఇప్పుడు అఖండయకరస ప్రధానమా ఖండై కరస స్వామివారికి అండి ఇవాళ ఎర్ర పట్టుబట్ట కట్టారండి ఎర్రచీర కట్టారండి స్వామివారికి ఎర్రచీర కడితే ఏమిటి తెల్లచీర కడితే ఏమిటి అర్థం ఉంది ఏమైనా లేదు లేదండి బాబు స్వామివారు ఎర్ర చెర్ర పట్టుచీర కట్టినప్పుడు ఎంతో అందంగా కనబడతారు నిర్విశేషమా విశేషమా సో విచారణ ఎక్కడ చేయాలండి ఇప్పుడు మనం ఖండైక రసమా విశేషమా నిర్విశేషమా ఎప్పుడైతే అఖండం నిర్విశేషం అన్నావు అప్పుడు చెన్మాత్ర అప్పుడు చైతన్యం అప్పుడు జ్ఞానం అప్పుడు ప్రకాశం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలా పరిణామం చెందాలి జిజ్ఞాసు జ్ఞానిగా మారాలి ఈ లక్షణాలకు ఎప్పుడైతే మారిపోయాడో ఈ లక్ష్యంలో ఉన్నాడో ఈ నిర్ణయంలో ఉన్నాడో అజ్ఞానం పోయింది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం వృత్తి కదలటానికి ఇంకా ఏమిటి ఆధారం ఈ రెండే విశేషం ఖండం ఇది వేరు వేరే ఇది విశేషం అన్నాడు అనగానే ఏమైపోయింది అనేక వృత్తులు కదిలి అనేక వృత్తులు కదలగానే ఏమైంది అనేకమైనటువంటి వ్యవహారాలు వచ్చినాయి అనేకమైన వ్యవహారాలు రాగానే ఏమైంది అనేకమైన క్రియలు చేసేవి అనేకమైన క్రియలు చేయగానే ఏమైంది అనేకమైన ఫలితాలు వచ్చినాయి ఈ మూటంతా బోగేసుకున్నాడు ఎట్టా పోగేసుకుంటున్నాడు ఇదేగా మన ప్రశ్న ఏమంటే జన్మ జన్మాంతరేషు ఓ బోల్సార్లు పుట్టిపోయాడు ఈ బోల్డ్సార్లు పుట్టిపోయినప్పుడల్లా ఇవన్నీ పోగేసుకొచ్చుకున్నాడు ఎట్టా పోగేసుకొచ్చుకున్నాడండి సముద్రంలో నీళ్లు ఆవిరైనప్పుడు ఆ నీటి ఆవిర్లో ఏమైనా మాలిన్యాలు ఉన్నాయా ఏమి లేదు శుద్ధ జలం వెళ్ళింది మేఘజలం అంతా శుద్ధ ఏది లేదు ఈ ప్రకృతిలో శుద్ధ జలం కావాలంటే ఎక్కడికి సంపాదించాలట మేఘజలం మేఘజలంలో మాత్రమే శుద్ధ జలం ఉంది డిస్టిల్డ్ వాటర్ అది అది వర్షంగా పడింది వర్షంగా పడ్డప్పుడు కూడా దానికి ఏమైనా అంటిందా ఏమంటలేదు శుద్ధ జలంగానే పడింది కానీ కొండల మీద పర్వతాల మీద పడి వాగులు అంకలుగా మారి నదులుగా మారి అనేక చోట్ల ప్రవహించి అనేకమైనటువంటి ఏ ఏ ప్రాంతాల ద్వారా ప్రవహిస్తే ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి సాల్ట్స్ మినరల్స్ ఉప్పు లక్షణాలు ఖనిజ లక్షణాలు ఎట్సెట్రా ఎట్సెట్రా అన్ని పట్టుకొని సముద్రంలో చేరింది మళ్ళీ ఇంతే కదా చూడండి మరి ఇప్పుడు అవన్నీ ఆ నీటిలో కరిగిపోయినాయ్యా ఆ నీటిని మళ్ళీ మనం శుద్ధ చేయలేమా అందుకే ప్రతింటో ఆరో ప్లాంట్ పెట్టేసుకున్నాం ఆ నీళ్లు రావడం ఈ ఆరో ప్లాంట్లో మళ్ళా శుద్ధ పొందడం ఇవన్నీ వడగట్టేశాం ఇప్పుడు కాబట్టి ఇప్పుడు నీటి యొక్క సహజ స్వభావాన్ని ఏమైనా మార్చేసినయా ఎక్కడైనా తిరిగినప్పటికీ మార్చలేదు నీటి యొక్క శీతల లక్షణాన్ని ఏమైనా మార్చేసినాయా మార్చలేదు కాబట్టి నీ సహజ లక్షణమైనటువంటి సచ్చిదానంద నిత్య నిర్మలతాత్మన లక్షణం మాత్రం ఎలా మారిపోతున్నాయా ఎన్ని జన్మలెత్తినా గాని నీళ్లు ఇన్ని చోట్ల పడి రకాలుగా ప్రయాణం చేసి ఎన్నో పరిణామాలు చెందినట్లు ఎన్నో రుచులు రకాలు రంగులు మాలిన్యాలు పొందినట్టు కనబడుతున్నప్పటికీ నీటి యొక్క సహజ లక్షణమైనటువంటి శీతల లక్షణం మారలేదు కదా అలాగే మారానని అనుకోడం అనుకోవడం వచ్చింది తర్వాత అంత గంగానది నీళ్ళండి సంవత్సరం పాటు కూడా పాడవండి తెచ్చిపెట్టుకుంటే అలాగా విశేషం మీ నీళ్ళు మూడు రోజులకే పాడైపోతాయండి ఇది ఇంకో విశేషం మరి నీటికున్న సహజ లక్షణం ఏంటి శీతల లక్షణం నీ యొక్క సహజ లక్షణం ఏంటి ప్రజ్ఞానం కాబట్టి సచ్చిదానంద